సోద్రం పరిశుద్ధుల మేమాల రాజానికి పొందనాలు తండ్రి ఏసు రాజానికి దేవా ఇక్కడ మధ్యలో నిలబెట్టిన దేవాని పొందనాం సాక్ష్యం ద్వారా మీద మహిమే పొంది ఈ నామానికి మహిమే తెచ్చుకోమని యేసు నామాలు వచ్చినాము తండ్రి ఆమె నా పేరైతే ఫస్ట్ హిందూస్లో అయితే మహేశ్వరి ఇక్కడ చర్చలు గ్లోరీ అయితే మహేశ్వరి పిలిచే మహేశ్వరి పిలుస్తారు గ్లోరీ అంటే గ్లోరీ పిలుస్తారు అయితే నాకు పోయిన నెలల ఆగస్టుల ఆగస్టు నుంచి నాకు ఈ మొన్న ఎనిమిది వరకు చాలా శోధన ఉన్నాయి ఆ శరీరంలో భయంకరమైన శోధన ఉండే కాబట్టి నేను అనుకున్న దేవుడే నన్ను బాగు చేసిన నమ్మకం కాబట్టి దేవుడు ఏం చేసిన అంటే నన్ను చాలా గం రాత్రి అంతా నన్ను బాగా ప్రార్థనలో కూర్చేయండి మేమిద్దరం బాగా ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం వాక్యం చదువుతున్నాం మరి ధాన్యాలు ఎట్లా చేస్తుండ్రు ప్రార్థన ధాన్యాలు అయితే అక్కడ ఎట్లా చేస్తున్నాడు అందరు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తుండడు అవన్నీ అన్ని చదువుకుంటా అన్ని వాక్యాలు చదువుకుంటూ ప్రా ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రార్థన చేస్తే ముందే కూసట్టిండు శోధన వస్తుందని ముందే దేవుడు నన్ను కుసెట్టిండు ప్రార్థన చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటుండే దేవుడు అక్కడ కార్యం ఏం సడన్ నేను అంటే మళ్ళీ నాకు అట్లా బాగుంటుంది అని హాస్పిటల్ కడికి వెళ్ళినా వెళ్తే డాక్టర్ ఏం చేసిన అంటే బ్లడ్ టెస్ట్ చేయాలమ్మా అన్నది సరే చేస్తే మనం ప్రార్థన చేసిన దేవుడా మరి నువ్వు నీ శరీరం ఇది అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తుంటే దేవుడా ఇది నీ శరీరము నా శరీరం కాదు నీ శరీరం నీ దేహమే దేవిని ఆలయం అంటున్నావు కదా మరి నీ దేహమే దేవిని ఆలయం అంటే మా ఆలయంలో మాకు హృదయంలో నువ్వు కాబట్టి దేవా మరి నీ శరీరంని ముడుతురు కాబట్టి నువ్వే చూడండి దేవా మీరే చూడండి అని నేను అక్కడ ప్రార్థన చేసినా వాళ్ళు తీస్తున్నారు మా ఇంట ఇంకొక అమ్మాయి వచ్చింది జాబ్ చేసే అమ్మాయి వచ్చింది ఆమె పేరు కావ్య అమ్మాయి వచ్చింది అక్క అక్క నేను కూడా వస్తా అని అమ్మ కూడా వచ్చింది సరే నేను అంటే బ్లడ్ తీయంగానే అక్కడ మా బ్లడ్ టెస్ట్ టైరాట్ టెస్ట్ రెండు చేస్తాను అన్నారు అయితే రెండు చేసినాక మళ్ళీ ఆమె చేసిందంట మేడం నన్ను ఇంకో స్కానింగ్ కూడా రాసినమా నేను అని అన్న ఆ స్లిప్ మేము తీసుకోలేము అనమాట పోయినాము చేయించినాము నాకేమో అనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది నేను అయితే భయపడతలే కానీ మా బ్రదర్కి ఎక్కువ ధైర్యం ఉంటుంది ఫస్ట్ చెప్పేసాడు దేవుడు ఏం చేయడం నార్మల్ ఉంటుంది అని చెప్పేశాడు ప్రారం అయితే నేను ఇచ్చినా సరే అని నేనేమో నేను రిపోర్ట్ నేను తీసుకోలే ఇచ్చిన ఆయన చేతికి ఇచ్చినా నువ్వే ఇచ్చేసేయాలని ఇచ్చిన అయితే అక్కడ మళ్ళీ పిల్లలు విన్నాం మేడం అనేది అన్ని నార్మల్ వెళ్ళి నేను మహేశ్వర్య అని చెప్పిందామె అక్కడ మహేశ్వరి అని నేను రాపించాను కాబట్టి మహేశ్వరి అన్నీ నార్మల్ అయిన అనేది ఇంకోటి స్కానింగ్ ఏదన్నది అయ్యో మేడం తీసుకోలే అంటే ఆయన రాసిచ్చిన నేను నా టెస్ట్ కూడా మీకు అన్నాను సరే మళ్ళీ తీసుకుపోయి నా ఇంటనే మా ఆయననే ఇద్దరం తిరుగుతున్నాను హాస్పిటల్లో నా ఇంటనే తిరిగి తిరిగినం ఇద్దరం పోయినాం చూపించినాం మళ్ళీ అడిగిపోయినాక అక్కడ మేడం ఏం ఈ టెస్ట్ నీకు ఎందుకు రాసిరు స్కానింగ్ అన్నది వాళ్ళు మాట్లాడుకుంటారు ఈరోజు బాగా వచ్చినాయి మనకి అని నేనేం చేసిన అంటే ఆయన నిన్ననే రాసిర్రు మేడం నేను తీసుకురాలేను కానీ ఈ రోజు మళ్ళీ తీసుకువచ్చిన అంటే ఆమె మాట్లాడుకుంటే మాట్లాడకుండా స్టమక్ది స్కానింగ్ చేసింది అనమాట నాకు చేస్తే ఆమె అంటుంది చెప్తుంది మాట్లాడుకుండా మాట్లాడుకుంటూ మహేశ్వరి ఇట్లెందుకు రాసిరమ్ అమ్మాని ఎక్కువ అంటే నాకు ఇట్ల ఇట్లా అయింది మేడం హెల్త్ బాగాలేకపోతే చిట్ నేను చెప్పిన ఆమెకి చెప్పంగానే ఆమె చేసి నిన్న అప్పుడు ఆమె చేస్తుంటే నేను అంటున్నా నిన్న నిన్న బ్లడ్ టెస్ట్ చేసిర్రు ఆ టెస్ట్ ఆ బ్లడ్లో టైరాయిడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసిరు అవి నార్మల్ వెళ్ళినాయి మేడం ఈ రోజు కూడా ఇది నార్మల్ వెళ్తుందని నాకు నమ్మకమంటే ఆమె అన్నది నేను అమ్మకమే నిన్ను బాగు చేసింది కాబట్టి ఇది కూడా నార్మల్ ఉంది పో అమ్మ అన్నది ఆమె ఇది కూడా నార్మల్ ఉంది అమ్మా అన్నది ఆ కూడా నార్మల్ అక్కడ డాక్టర్ దగ్గర కామన్నది ఇది కూడా నార్మల్ ఉంది మహేశ్వరి అని చెప్పింది అయితే నాకు ముప్పై రోజుల గోల్ అంటే బ్లెడ్ టెన్ ఉంది అనమాట అంటే నాకు ఇంత అంటే నాకు అంత భయంకరం ఉండే కాబట్టి వాక్యం ఏమందంటే ధైర్యంగా ఉండు కుమారి అని నాకు మాట దేవుడు మాట్లాడుతుండు అయితే నా సాక్ష్యం ఇట్లా దేవుడు బాగు చేసిండు అంతకుముందు నాకు రెండు వేల పదహారులో కూడా అట్లనే అయింది అక్కడైతే ఇంకా పెద్ద భయంకరంగా స్కైనింగ్ అది చాలా డేంజర్ అక్కడ తీసుకుపోయినాక అక్కడ మేడ అక్కడ ఆ అమ్మలు అక్కడ నర్సులు ఉంటారుగా చాలామంది బైవాస్ అయిపోయి పడిపోతారు నీకు నువ్వు ఇద్దరు వచ్చినా ఇంకొక ఆడమే రాలేదా అన్నారు నేను ఏం చేయలేదు అక్కడ పోయినా బెడ్ మీద వండుకున్నా ఏ మా కొరకు భూమికి వచ్చినావు మా కష్టాలు మా రోగాలు మా యొక్క నరక శిక్షణ శిలలో భరించినావు కాబట్టి ఇది నాది కాశ్చర్యం నీరే అని ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఏం కాలేదు అమ్మా నీకు అంటారు అంటే మీరే కాదా అవుతుందని మీరే అంటున్నారు కాలేదాన్ని అడుతురా అని అన్న మేడం ఏం చేసి డాక్టర్ వచ్చింది ఐదు నిమిషాలకు వచ్చింది నిమిషాలు నన్ను టెస్ట్ చేసింది వెళ్ళిపోయి పోయినప్పుడు అంటుందా ఆమె నార్మల్ అమ్మ అన్నది ఇట్లా నాకు మూడు సార్లు వేసి దేవుడు మూడు సార్లు నార్మల్ ఇచ్చిండ్రు దేవుడు చాలా ఇచ్చిండ్రు రెండు సంవత్సరాల క్రితం కూడా దేవుడు అట్లనే నార్మల్ ఇచ్చి అన్ని దేవుడు నార్మల్ ఇస్తూ ఉన్నాడు అయితే మా పని దగ్గర ఒక అమ్మాయి కావ్య వాళ్ళ భర్త ఫుల్ తాగుతాడు అనమాట ఆమెను కొడితే పాపం రాత్రి ఆమె ముగ్గురు కొడుకులు అక్క నన్ను మస్తు ఇట్లా చాలా డేంజర్గా బాధిస్తున్నాడు అక్క అంటే అప్పుడు నేను కొత్తగా నేను జాబ్కి ఎక్కినా నేను ఎక్కినప్పుడు ఆమె చెప్తా నేనా ఏం భయపడదు సిస్టర్ ప్రార్థన చేద్దాం నువ్వు కూడా ప్రాధాన్యన చెయ్యి అంటే ఎట్లా చేయాలక్క అంటే ఇట్లా చేయి ప్రాధన అని నేను ఆమెకి చెప్తా ఆమె చేస్తావు చేస్తాను నువ్వు ప్రార్థన చెయ్యి వాక్యం చదువు బాగా ప్రార్థన చెయ్యి వాక్యం చదువు బాగా దేవుడే నేను మాట్లాడుతాడు వాక్యం ధరన మాట్లాడుతూ అంటే ఆమె చేస్తా ఇంకా ఇప్పుడు బ్యాప్టిజన్ తీసుకోలే చేస్తూ ఫస్ట్ బాగా వాక్యం చదువు ప్రార్థన చెయ్యి అంట చేస్తా ఉంది చేస్తావు చేస్తూ ఉంటుంటే తన భర్త ఏమైందంటే తాగి తాగి లివర్ కొంచెం అది పాడైంది అయితే పాడ కాగానే అక్కడ పోయి టెస్టులు చూపిస్తే అంతా ఆ టెస్టులలో లీవర్ కొంచెం పాడవుతుందని చెప్పగానే ఆయనకు భయం అక్కడ డాక్టర్స్ అన్నారంట నిరీక్షణ హాస్పిటల్ ఉందంట క్రిస్టియన్ది అక్కడ హాస్పిటల్కి వెళ్ళిండు అయితే చెప్తే అక్కడ ఏమైందంటే ఆ డాక్టర్స్ అన్నారంట నువ్వు ఎక్కువగా ఇక్కడ తాగినామనుకో ముక్కులకేంచి మరి చెవులకేంచి బ్లడ్ వస్తుంది చాలా డేంజర్ గా వస్తుంది అనగానే భయపడిపోయిండు భయపడిపోతే బాగా ప్రాధాన్యం చేస్తా ఉంది ప్రాధాన్యం చేస్తుంటే అట్లకైనా రెండు రోజులు మళ్ళీ తాగిండు తాగినాక మళ్ళీ ప్రాధాన్యం చేస్తుంది అక్క ఇలాంటి నువ్వేం టెన్షన్ వాడకు దేవుడే బాగు చేశాడు ప్రార్థన చెయ్యి వాక్యం చదువు వాక్యమే నేను బాగు చేసే సిస్టర్ అని చెప్పగానే బాగా ప్రాణం చేస్తుంది ఆమెను కొడితే మాత్రం నాకు వచ్చి చూపిస్తున్నాడు భయంకరంగా కొడుతుండేమని మస్తు ఏడుస్తుండే నువ్వు ఏడవకు సిస్టార్ దేవుడే బాగు చేస్తాడు మనుషులు వేస్ట్ ఎవరు అందరూ వేస్ట్ నేను ఇంత పూజ ఇవి చేసాకక్కడే మా అన్నీ పక్క పెట్టేసి ఫస్ట్ ప్రార్థన చేయి దేవుడు కార్యం చేస్తాడని అనగానే ఇప్పుడు ఆమె మళ్ళీ పోయి టెస్ట్ చేపిస్తే ఆ అన్నకి మళ్ళీ నార్మల్గా వెళ్ళిందంట కొంచెం ట్వంటీ ఫస్సెంట్ తగ్గిందంట మళ్ళీ ఈ రోజు పొద్దున ఏం ఆమె పొద్దున్న లేచి నాలుగు గంటలకే ఆ పిల్లలకి వండ చేసి రావాలి జాబ్కి ఆరు గంటలకు రావాలి ఆమె లాలపెట్టు నుంచి వస్తుంది ఆ జాబ్కి రావాలామే అయితే ఏం చేసిందంటే పొద్దున్న లేవ లేవకముందు పొద్దున్న లేసిందండి అక్క ఇరవై రోజులు అసలు పొద్దున్న లేచి బాగా ప్రార్థన చేస్తా ఉంటుంటే అన్న ఏం చేసినట్ట లేపినట ఆమె లేపాంగానే లేచినట లేపా ఆమె ఆయన ఏం చేసినట్టే తెల ప్రార్థన చేసినట్ట ఆయనే ముఖాలంకి ఇరవై నిమిషాలు ప్రార్థన చేసినట్టు ఈరోజు ఆయన ఈరోజు ఇరవై నిమిషాలు ప్రార్థన చేసిన అక్క కృష్ణ ఈరోజు ఇరవై నిమిషాలు ప్రారంభించినట్టే దేవుడు మార్చుని చేసినట్టు టెన్షన్ వాడకు అంటే ఇప్పుడు దేవుడు ఆయన ముట్టిండి ఆయన కూడా బాగు చేసిండు మరి ఆమె కూడా నమ్మకం దేవుడు పరిశుండు దేవుడు ప్రతి దాంట్లో దేవుడు చెప్తా ఉన్నా నేను దేవుడు బాగు చేశాడు అక్కడ అందరూ ఏం చేశాడు అంటే ఈ మహేశ్వరి వచ్చి కావేని మారుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకుంటే ఏమని అనుకో నేనైతే ప్రార్థన చేస్తున్నా కాబట్టి దేవుడు దేవుడి కోసం మనకు మనం చెప్పాలి మనం చెప్పే బాధ్యత చెప్పేసాలి కాబట్టి దేవుడు బాధ్యత చెప్తున్నా దేవుడు కార్యము చేస్తున్నాడు నన్ను బాగు చేసినాడు దేవుడు అతను మాట్లాడి ముందు ముందు నుంచే నన్ను దేవుడు కురిసేటప్పుడు ప్రార్థన చేపిస్తున్నాడున్నాడు మరి నాకు బాగాలేకపోతే మా ఆయన నేను పని అంతా ఆయనే చేసిండు నాకు రొట్టెలు కావాలన్నా జొన్న రొట్టెలు కావాలన్నా ఆయనే చేసిండు అన్నీ అన్నీ చేసిండు ఏమి కావాలన్నా ప్రతి ఒక్కటి బాస ఇంట్లో ఉన్న పని అంతా ఆయనే చేసిండు ప్రతిదీ ఇప్పుడు కాదు నాకు బాగలేదని కాదు బాగున్నా కూడా పని చేస్తు ఉంటాడు వంట కూడా వేస్తాడు అన్నీ చేసాడు అన్నీ అన్నీ బాగా చేసి ఆయన అన్నీ బాగా చేస్తాడు నాకు సహాయం చేస్తుడు దేవుడు మమ్మల్ని నన్ను స్వస్థపరిచిండు అమ్మాయి వాళ్ళ భర్తను కూడా స్వస్థపరిచిండు ఆయన కూడా రక్షణకి వస్తాడు అని నమ్మకం వచ్చేసిండు కూడా